దానికి ఈ లోకంలో బంధం అంటూ ఉంటే శిశువుకు ఒక తల్లి ఇంకెవ్వరూ బంధం కాదు దానికి తెలిసిన తల్లి అంతే అందుకనే ఈ లోకంలో మాతృబంధమే బంధం ఇంకా మిగతా ఏం బంధాలు లేవు ఈ పితృబంధం లేకపోతే ఈ భ్రాతృబంధం ఇవన్నీ ఆవిడ చెప్తుంది ఆవిడ నేర్పుతుంది అంతే మీ నాన్న మీ అన్న మీ తమ్ముడు మీ చెల్లి ఈవి నేర్పుతుందంతే తల్లి నేర్పిందే తల్లి అని ఎవరు నేను మీ అమ్మని నేను నీ నేర్పదు దానికి అలవాటైపోతుంది అది నాది ఎందుకని దాంట్లో నుంచి వచ్చింది అలా ఉల్లో పెట్టుకుంటుంది పాలిస్తుంది చూస్తుంది పెంచుతుంది కంటు అన్ని చేస్తుంది అది కాబట్టి మాతృబంధమే ఈ లోకంలో సత్యం అందుకని అమ్మా అంటాం మనం ఏదైనా బాధ ఎందుకని ఎవడు నేర్పక్కర్లేదు మనకు బాగా అలిసిపోయి ఆవలింతలు వచ్చిందనుకోండి అమ్మా అనుకుంటాం ఏ అనం వేరే మాట ఏం ఆ బంధం అనమాట ఆ బంధం కూడా ఎందుకు ఆ బంధం ఫిజికల్ బంధం గ్రాస్ బంధం అది అదేంటి భౌతిక బంధం శరీరం ఉంది కనుక ఆవిడ శరీరాన్ని ఇచ్చింది ఆవిడ శరీరాన్ని ఆవిడేమివ్వలేదు ఆవిడ అద్దెకి ఇచ్చిందంటే నేను శరీరం తయారు తయారవుతూ ఉంది నా చుట్టూట నా చుట్టూట తయారయ్యే శరీరానికి ఆవిడ ఉపాదానమైంది ఆవిడ నిమిత్తమైంది నిమిత్త మాత్రమైంది ఆవిడ ఆవిడ గర్భాన్ని కొంత మనం వాడుకున్నాం తొమ్మిది నెల్లు అదొక అద్దె కొంప తొమ్మిది నెలలు వాడుకున్నా అక్కడ వాడుకుని తయారు చేయించుకున్నాం మనం మ్యానుఫ్యాక్చరింగ్ అయింది బయటకు వచ్చింది ఒక డేటు పెట్టుకున్నాం అసలు బయటికి రాకముందో లేమా తల్లి గర్భంలో తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వగానే దేహం వచ్చింది తల్లి గర్భంలోకి ఎంటర్ అవ్వకుండా ఉంటే ఆ దేహమే లేదు అసలు ఈ జంజాటమే లేదు ఈ లేదు ఎవడు పుట్టాడు ఎవడు చొచ్చాడు రాక్కడ ఎవడు పుట్టలేదు ఎవడు చావలేదు ఇది జరిగిపోతూ ఉంది పుట్టకు ముందు ఒక రూపంతో ఉన్నాం ఆ రూపం పొందక ముందు ఇంకో రూపంతో ఉన్నాం ఆ రూపం పొందక ముందు ఇంకో రూపంతో ఉన్నాం ఆ రూపం పొందక ముందు ఇంకో రూపంతో ఉన్నాం అంతకుముందు ఇంకో జన్మలో ఉన్నాం అడి పొందక ముందు ఇంకో రూపంతో ఉన్నాం ఇలా చూస్తూ పోతే ఇది ఒక పరంపర ఒక నది అలాగైతే అలా ప్రవహిస్తూ పోతూ ఉంటే మన ఊరు కృష్ణా నది అంటాం ఇంకో ఊరు ఇంకో పేరు పెడతాం వేణి అని ఒక పక్క వస్తే తుంగ అంటారు ఇంకొక నుంచి వస్తే భద్ర అంటారు రెండు నీళ్లే అది రెండు కర్నూలు దగ్గరికి రాగానే తుంగభద్ర అంటారు ఇది ఏంటిది ఒక దగ్గరేమో తుంగ ఇంకో దగ్గరేమో భద్ర ఇది రెండు కలిస్తే తుంగభద్ర అయింది ఒక దగ్గరేమో కృష్ణానది ఇంకొక పక్కన వేణి నది ఇది రెండు కలిస్తే కృష్ణవేణి అయింది రెండు నీళ్లే మనం ఆ ప్రదేశానికి రాగానే దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం ఈ రూపం ధరించి బయటికి రాగానే అప్పరా పేరు పెట్టాం నామ నామరూపాలు రెండు కరెక్ట్ కాదు ఇవి ఇవి మనం ఏంటంటే వీటిని కనిపించేదాన్ని కనిపించే స్థాయిలోనే చూసేస్తున్నాం మనం కొద్దిగా ముందుకెళ్ళి చూడమంటుంది శాస్త్రం మనం పదార్థం దాకా వెళ్ళి మన దృష్టి ఆగిపోతుంది దాన్ని దాటి వెళితే యదార్థం మనకు అర్థమవుతుంది మన వస్తువు దాకా మన దృష్టి వెళ్ళి ఆగిపోతుంది వాస్తవం దగ్గరికి వెళితే మన దృష్టిలో మార్పు వచ్చేస్తుంది మన ఆలోచనలో మార్పు వస్తుంది అందుకని విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ ఈ దేహము ఆలోచిస్తే పాంచభౌతికం ఇదిలా మార్పు చెందుతూ ఉంటుంది సారి వదిలేయాలి దీన్ని అందుకనే మనకు తెలుగులో మరణం మరణం అంటారు కదా ఎంత ఇష్టమో నాకు ఆ పదం మరణం అంటే ఆ పదము ఇష్టం ఆ అనుభవము ఇష్టం నాకు మరణము నాకు ఇష్టం మరణం పదము నాకు ఇష్టం ఎందుకు తెలుసండి మీకు ఎక్సలెంట్ అనుభవంతో చెప్తాను మరణం అనే శబ్దం రాసి తెలుగులో మా పక్కన గీత పెట్టండి చదవండి ఇప్పుడు ఇది మా గీత ఇంకోటేంటి రణం రణం అంటే ఏంటి యుద్ధం పోరాటం మా ఇంక లేదు ఇంక దేని గురించి పోరాడక్కర్లేదు ఇంక ఆరాటాలు పోరాటాలు ఒక మనిషి బ్రతికుండాలంటే లోపల పెద్ద యుద్ధం జరుగుతుందని అవునా ఒక మనిషి బ్రతికుండాలంటే నిరంతరం యుద్ధం కొన్ని లక్షల కణాలు చచ్చిపోతూ ఉంటాయి కొన్ని లక్షల కణాలు పుడుతూ ఉంటాయి సెల్స్ ఇలా అంటే కొన్ని కొన్ని లక్షలు చచ్చిపోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని పుడుతుంటాయి అడగండి డాక్టర్లు నిరంతరం మనం బ్రతికుండాలంటే ఏం జరగాలని తెలుసండి ఈ ఘర్షణ ఈ రాపిడి ఉంటేనే ఫ్రిక్షన్ ఉంటేనే మనం బ్రతుకుంటాం ఫ్రిక్షన్ అంటే అదొక సెన్షియంట్ థింగ్ అనమాట చేతనత్వం ఆ ఫ్రిక్షన్ ఎలా వస్తుంది చచ్చిపోయే కణాలు చచ్చిపోతుండాలి పుట్టే కణాలు పుడుతుండాలి వీటి మధ్య ఈ రాపిడి చచ్చిపోతూ ఉండాలి పుడుతూ ఉండాలి చచ్చిపోతూ ఉండాలి పుడుతుండాలి ఇలా నిరంతరం జరుగుతూ ఉంటే లోపల కొన్ని ఒక నిమిషానికి కొన్ని లక్షల కణాలు చచ్చిపోతాయి కొన్ని లక్షల కణాలు పుడతాయి అప్పుడే మనం బ్రతుకుంటాం అంటే మనం బ్రతుకుండడానికి కొన్ని లక్షల్ని చంపేస్తున్నాం కొన్ని లక్షల్ని పుట్టించుకుంటున్నాం మనమేమో బయట ఒక వ్యక్తి పోగానే పోయాడు అంటున్నాం ఇన్ని ఎన్ని కణాలు చచ్చిపోతుంటే కానీ ఒక నిమిషం గడవదు ఒక వ్యక్తికి ఎన్ని కణాలు కొత్తవి పుడుతూ ఉండాలి మళ్ళీ చావాలి కాబట్టి చావు పుట్టుక కాది ఏదైనా ఈ ప్రకృతిలో ఏంటంటే ఇన్ని కణాల ముద్ద ఇదిగో ఈ మనిషి ఇన్ని కణాల ముద్ద ఈ మనిషి అందుకనే చూసారా డెడ్ సెల్స్ అంటారు ఈ బ్యూటీషియన్స్ కూడా వాడు వాళ్ళు మాట్లాడేటప్పుడు స్కిన్ లో డెడ్ సెల్స్ ఉండిపోతే ఇక్కడంతా కూడా బ్లాక్ హెడ్స్ వస్తుంది అవి అంటారు ముఖం మీద కూడా అండ్ డెడ్ సెల్స్ అనమాట ఎంత ఉండిపోతాయి అవి డెడ్ సెల్స్ అంటే చచ్చిపోయిన కణాలు ఏమిటండి లోపల మనం ఇక్కడ చచ్చిపోతే తీసుకెళ్లి కాల్ చేస్తున్నాం ప్రక్రియ పెట్టుకున్నాం అసలు లోపల ఎన్ని చచ్చిపోతున్నాయండి అసలు వాటన్నిటిని ఎవరు క్లియర్ చేస్తున్నారు అసలు మళ్ళీ కొత్తవి పుట్టేస్తున్నాయి మనకు సంబంధం లేవు మనం పుట్టించట్లేదు ఇక్కడ మటుకు మనం కారణమైపోతావా ఒక పిల్లాన్ని బుట్టింది నేను తండ్రిని అంటానా అసలు నీవే బ్రతుకుండడానికి కొన్ని లక్షలు పుడుతున్నాయి లోపల కొన్ని లక్షలు చచ్చిపోతున్నాయి ఒక మనిషి బ్రతికుండాలి అని అంటే ఈ భూమి మీద గుర్తుపెట్టుకుంటూ ఏ జీవి కొన్ని లక్షల కణాలు చచ్చిపోవాలి అదే సమయంలో కొన్ని లక్షల కణాలు పుడుతూ ఉండాలి ఇదే సైన్స్ కూడా చెప్తూ ఈ ఆరాటం ఈ పోరాటం జరుగుతూ ఉంటేనే మనిషి బ్రతికుంటాడు ఈ రణం జరుగుతూ ఉండాలి లోపల పెద్ద యుద్ధం ఆ రణం జరుగుతూ ఉండాలి మరణం అంటే ఏంటి ఇంకా చావు లేదు పుట్టుక లేదు అన్ని మరణం అంటే ఏంటి ఇంకా లోపల ఇన్ని చావడం ఇన్ని పుట్టడం లేదు ఏమైపోయిందంత వదిలేసావి ఆట ఎంత హాయి అంది ఇంకా లోపలేం పుట్టట్లేదు లోపలేం చావు లేదు హాయిగా ఈ చావు కేకలు గావు కేకలు ఏం లేవు అన్ని అయిపోయింది దీన్ని పెట్టుకుని ఇంక మనిషి నేను బ్రాహ్మణి నేనేం క్షత్రి నీ వైశ్యుని నేను కాపు నేను కమ్మ ఏమిటి ఈ ఊహలు నాకు అర్థం కావట్లేదు ఈ విచిత్రమైన ఊహలు అపోహలు ఆ దేహము దానికి సంబంధించినటువంటి కులము ఆ గోత్రము ఆ వర్ణము ఆ లింగము లింగము నేను మానం అదిగో మగయుడు ఇది ఇవన్నీ ఎంతవరకు ఈ ఈ అపోహలు ఎంతవరకు బ్రెద్దికున్నంత దాకా ఆడుతారు అయిపోతే మొత్తం ఊట ఒంటి మీద ఒక్కటి ఉంచరు దానికి ఆరాటాలు ఇక్కడ పెద్ద పోరాటం నువు నేను నాది ఇది అది గందర గోళం సృష్టించుకుని మనం చండాలని చేసుకుంటున్నాము ఒక అపోహ లేదు ఒక ఊహ లేదు ఒక శాస్త్రీయ చింతన లేదు ఏమీ లేదు ఈ అపోహలు మధ్య రాగద్వేషాలు వీడంటే వాడికి పడక వాడంటే వీడికి పడక ఈ మతం మార్చి ఆ మతం మార్చి బుద్ధులు మార్చి మనుషులు మార్చి ఏంటిది బికాస్ ఇది భౌతికమైంది కనుక మన ఆలోచనలు కూడా భౌతికంగానే వెళుతూ ఉన్నాయి బయటికి అందుకని ఇక్కడ మహర్షి విగ్రహ దేహం లేదు అది కాది నాకు తెలుస్తుంది శరీరం ఇలా ఉంది అంతే ఇంద్రియాని ఆ ఇంద్రియాలు నేను కాను ఎందుకని ఆ నిద్రలోకి వెళ్ళగానే దేహము ఇంద్రియాలు ప్రాణం అన్ని పడిపోతున్నాయి ఆ నిద్రలో ఆ గాఢ నిద్రలో అసలు నేను అనేదానికి ఇప్పుడు నేను అనేదానికి చాలా తేడా ఉంటుంది గాఢ నిద్రలో నేను నేనుగా వ్యక్తమవుతుంటాను ఇక్కడ నేను అనే తలంపుతో వ్యక్తమై నాది అనే తలంపుల్ని పెనవేసుకుని ఈ శరీరాన్ని బాగా ఆకట్టుకుని దీంతో ప్రవర్తిస్తుంటాను ఇక్కడ నేను అనే దానికి ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ అడిషన్స్ నిద్రలో ఇవన్నీ పడిపోతున్నాయి నేను నేనుగా ఉంటున్నాను కాబట్టి మేలుకున్నప్పుడు వీటన్నిటితో కలిసి బతుకుతున్నాను కదా ఏమన్నా హాయిగా నిద్రపోతున్నప్పుడు వీటన్నిటినీ వదిలేస్తున్నాను కదా ఎంత హాయిగా ఉన్నాను నేను కాబట్టి నిద్రలో జరిగేది నా వాస్తవికమైన అనుభవం నా యథార్థమైన స్వరూపం ఆ స్వరూపాన్ని పక్కకు పెట్టి దాని మీద ఆరోపణలు నేనిది ఆ మూల తలంపు లేచిన తర్వాత ఆ తలంపు ఊరుకోదు శరీరంతో మొత్తం వ్యాపించేస్తుంది మనోబుద్ధులన్నింటినీ తీసుకుంటుంది అన్నిటినీ ఒక మూట కట్టేస్తుంది ఇప్పుడు పొట్టలం కట్టేటప్పుడు ఏం చేస్తారంటే రెండిడ్లీ ఒక వడ చట్నీ ఆ పుదీనా చట్నీ ఏవో పెట్టి లోపలే సాంబార్ ప్యాకెట్ పెట్టి అన్ని పెట్టి ఒక మూట కింద కడతాడు అన్ని మూట కట్టేస్తాడు ఒక మూట కింద పట్టుకెళ్తాం మనం తినేటప్పుడు ఏం చేస్తాం అది విప్పి చట్నీ ప్యాకెట్ చట్నీ పక్కన పెడతాం ఇడ్లీలు రెండు ఇక్కడ పెట్టుకుంటాం వాడెక్కడ పెడతాం ఆ చట్నీ ఇక్కడ పెడతాం సాంబార్ ప్యాకెట్ విప్పి ఒక దాంట్లో విభజించుకుంటాం చూడండి మళ్ళీ తిన్న తర్వాత ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి ఈ మూటలో పొట్లోకి వెళ్తాయి అక్కడ మళ్ళీ ఒకటైపోతాయి పొట్లంలో ఉన్నప్పుడు ఒకటిగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటైపోతుంది ఈ మధ్యలో వ్యవహారంలో భేదాలు అన్ని విభజించుకోవడం ఇంటికి ఒక అంటే వంకాయలు టొమాటాలు చిక్కుడుకాయలు అవి పట్టుకొచ్చింది బంగాళదుంపులు ఏం కూర చేస్తా ఇంటికి తర్వాత కూరగాయలన్నీ సంచిలేసి పట్టుకొచ్చింది ఆవిడ నేను చూస్తూ ఉన్నాను తర్వాత కూరగాయలన్నీ ఇలా వంకాయలు వంకాయలు బుట్టలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు తట్టలు లేకపోతే బంగాళదుంపులు బంగాళదుంపులు చాట్లు టొమాటాలు టొమాటాలు అన్ని విభజించి పెట్టింది పచ్చిమిర్చి అన్ని విభజించింది మళ్ళీ వంట వండేటప్పుడు ఏం చేసింది గిన్నెలోకి బంగాళదుంపులు వేసేసింది చిక్కుడుకాయలు వేసింది వంకాయలు వేసింది టొమాటాలు వేసింది ఇంత కారం వేసింది మళ్ళీ కలిపేసింది ఈ విభజన జస్ట్ మనం తాత్కాలికం కొంతసేపటికి విభజన అది చూసి ఆనందిస్తాం కానీ మళ్ళీ విభజించడం ఇష్టం ఉండదు అన్ని ఏకమైపోతుంది మళ్ళీ అంతే విభజన కరెక్ట్ కాదు అందుకని కొంతసేపే అలా ఉంటుంది మనం కూడా ఇక్కడ విభజించుకొని బ్రతుకుతూ ఉన్నాం ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ శరీరం వేరు ఆ మనిషి వేరు వాడి కులం వేరు సం సైకలాజికల్ డిఫెక్ట్ అంతే ఆయన డాక్టర్ గారు కావాలప్పుడు ఈ సైకిక్ డిజార్డర్ ఇది మనిషికి వాస్త ఉన్నదాని ఇప్పుడు దీన్ని నేను మీకు గులాబీ పువ్వు అన్నాను అనుకోండి చూసుకోండి సార్లండి గులాబీ పువ్వు అన్నారంటే ప్రాబ్లం ఎవరిది గులాబీ పువ్వు అంటే బదు లేకుండా మాట్లాడతారు అన్నారంటే ప్రాబ్లం ఎవరిది ఇది గులాబీ పువ్వు నేను చూస్తున్నాను మీకు చూపించాను ఏమండి గులాబీ పువ్వు అన్నాను ఎవరికానే ముసుకొని మీకు చాలు గులాబీ పువ్వు అంటే అన్నారంటే వాట్ ఈజ్ ది ప్రాబ్లం ఇయర్ ఎవరిలో ఉంది ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించకపోవడం ప్రాబ్లం అలాగని ఇక్కడ నేను అయ్యున్నదాన్ని అసలు నేను గుర్తించకపోవడం పెద్ద ప్రాబ్లం ఇది దానికి ఇవన్నీ ఉపాధులన్నీ అడ్డుగా విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ కాబట్టి ఇంద్రియాలు నేను గుడ్డోని నేను నేను చెవిటివాణ్ణి నేను మోగవాణ్ణి ఇవన్నీ ఇంద్రియ ధర్మాలు ఇప్పుడు అట్ల కాడ ఉంది దోసలు వేస్తున్నాం మనం అవునా గరిటతో అట్లకాడతో దోసలు పోయాం మనం పోసేటప్పుడు గరిట వాడుతాం తీసేటప్పుడు అట్ల పుల్ల వాడుతాం వీడు మరిచిపోయి మాటల్లో పడి దోసలు పోసేట తీసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ గరిటితోటి అది ఎక్కడి నుంచి వస్తుంది సిదో అట్ల పుల్ల రావట్లేదు ఇది అంటూ వీడితో మాట్లాడుతూ చూడట్లేదు వాడన్నాడు రే ఒకసారి చూడరా అన్నాడు పెట్టాడు ప్రాబ్లం పరికరంలో లేదు వాడుకునే వాళ్ళు ఉంది ప్రాబ్లం అప్పుడు ఒకసారి నాలికి ఖర్చుకున్నారు నాలికి ఖర్చుకోవడం అంటే ఇది కాబట్టి ఇక్కడ ఆలోచించండి అసలు ప్రాబ్లం నేను గుర్తించడంలో ప్రాబ్లం ఉంది ఐకి డిఫెక్ట్ ఉంటే అసలు నేనే డిఫెక్ట్ అని ఎలా అనుకుంటాను నా నోట్లో డిఫెక్ట్ ఉంటే నాకు డిఫెక్ట్ ఎలా అవుతుంది నా కాళ్లకు డిఫెక్ట్ ఉంటే నేను కుంటి ఎలా అవుతాను బాగా ఆలోచించండి అందుకని మీరు రోజు ప్రవచనానికి చూస్తున్నారేమో రెండు కాళ్ళు లేవు అసలు నడువు నుంచి ఏమీ లేదు అతనికి వచ్చేస్తున్నాడు అతను మీ అందరికంటే ముందొచ్చి కూర్చుంటున్నాడు అతను ఎక్కడి నుంచి తాడేపల్లి గూడె నుంచి వస్తున్నాడు అతను ప్రతిరోజు ఈ ఊర్లో ఉన్నవాడు రెండు కాళ్ళు ఉండి రాలేకపోతున్నాడు తాడేపల్లి గూడెంలో నుంచి రెండు కాళ్ళు లేనివాడు వచ్చి కూర్చుంటున్నాడు అసలు కుంటివాడు ఎవడండి మానసికమైన కుంటితనాన్ని అనుభవించేవాళ్ళు వీళ్ళు అందుకని ఇక్కడ దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి అజ్ఞానం తమహ అంటే అజ్ఞానం ఏది నాహమే కసత్ తడం అసత్ ఈవెన్ అజ్ఞానం కూడా నాది కాదు ఎందుకని అజ్ఞానాన్ని కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను మీ గుర్దు తెలుసా తెలియదన్నారు తెలియదు అనేది తెలిసింది కదా అదే జ్ఞానం తెలియదు అనేది కూడా తెలియకపోతే ఇంకా వాడిని చేయలేం మనం వాడికి అసలు ఏం చెప్పలేం తెలీదు అనేది తెలుసుకుంటే నా అజ్ఞానాన్ని నేను గుర్తించిన వాడిని అవుతాను తెలుగు తెలుసా తెలుసండి తెలుసు అనేది ఎవరంటున్నారు నేనే अनेर नैने तना प्रकाशिंपेना तना प्रकाशिपेना ईम इल्यूम दो अोत् अं अज्ञा बट नैनेवर्फ इल्यूमी पर्सन नवयंग प्रकाशवाशे उ वालने अज्ञा प्रकाशिस्टी జ్ఞానము ప్రకాశిస్తుంది తెలియదు అనేది తెలియబడుతుంది నా వల్లనే తెలుసు అనేది కూడా తెలియబడుతుంది నా వల్లనే కదా ఈ వ్యక్తి తెలుసా మీకు తెలియదండి తెలియనితనం కూడా నేనే వ్యక్తపరుస్తున్నాను ఏమండి మీకేం తెలుసా అయ్యో నాకు తెలియకపోవడం ఏంటో నాకు బాగా తెలుస తెలుసు అనేది కూడా మీ వల్లనే తెలియబడుతుంది కాబట్టి తెలివి కానీ తెలివి లేనితనం కానీ రెండూ మీ వల్లనే తెలియబడుతుంది కాబట్టి తెలివి మీరు కాదు తెలివి లేనితనము మీరు కాదు కేవలం చైతన్యం మాత్రమే అన్నిటినీ ప్రకాశించే వ్యక్తి మాత్రమే ఆ స్థితి నాది అందుకని ఇక్కడైనా నేతి నేతి నేతి నేతి అని ఈ ఈ వాక్యాలతో ఇరవై రెండో శ్లోకంలో చేశారు ఇది ఉపనిషత్తుల గొప్ప వాక్యం నేతి నేతి ఇది వాక్యత ఇది కాదు ఇది కాదు ఇది కాదని దేహం నేను కాను ప్రాణం నేను కాను మనస్సు నేను కాను బుద్ధి నేను కాను అజ్ఞానము నేను కాను నేనెవరిని మూలం మాత్రమే తత్వం మాత్రమే ఆ తత్వంలో నేను అనే తలంపు లేచినప్పుడు మూల తలంపు అది బుద్ధితో పెనవేసుకుంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తెలుసుకుని నేను జ్ఞానిని అంటుంది తెలియకపోతే నేను అజ్ఞానిని అంటుంది మనస్సుతో ముడి పెట్టుకుంటుంది మళ్ళీ పెట్టుకుని ఊరుకోదు ఆ మనస్సులో సుఖం ఉంటే నేను సుఖీ అంటుంది ఆ సుఖం పోయి దుఃఖం వస్తే నేను దుఃఖీ అంటుంది కదా తర్వాత మళ్ళీ శరీరంతో ముడి పెట్టుకుంటుంది నేను ఆరోగ్యవంతుణ్ణి నేను జబ్బు మనిషిని నేను మగవాణ్ణి నేను ఆడదాన్ని నేను స్ఫురద్రూపిని అందగత్తెని లేకపోతే నేను కురూపిని లేకపోతే నేను తెల్లగా ఉన్నాను నేను నల్లగా ఉన్నాను నేను బ్రాహ్మణుణ్ణి ఇదిగో నేను శూద్రుణ్ణి ఇవన్నీ కూడా ఆ నేను అనే తలంపు మేలుకున్న తర్వాత అది చేసే నాటకం అది చేసే వ్యవహారం దాని యొక్క రిపర్కేషన్స్ దాని యొక్క రియాక్షన్సే కానీ వాస్తవంగా ఆ తలంపు కూడా దాటి నేను నా నిజ స్థితిలో ఉన్నప్పుడు ఇవేవి లేవు నిజతత్వంలో నిజ ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆ తలంపు లేదు ఆ తలంపు ఉన్నా అదొక నాటకం అంతే కనిపిస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు ఇంట్లో ఎవరో గెస్ట్ వచ్చి కూర్చున్నారనుకోండి ఇద్దరు ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడుకున్నారనుకోండి ఈ గెస్ట్ వెళ్ళి ఆడుకోడు అలా చూస్తూ ఉంటాడు ఎంజాయ్ చేస్తుంటాడు వాళ్ళు ఆడుకుంటూ అలా చూసి ఇంకా అంటారు నవ్వుతుంటారు వీడు కూడా నవ్వుతాడు వీడు సాక్షి మాత్రంగా ఉంటాడు వాళ్ళు ఏం ఆడినా పోయినా వచ్చినా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు రే నా దీది నా దీది వాళ్ళు గింజుకుంటారు కానీ వీడు ఎలా ఉంటాడు సాక్షి మాత్రంగా ఉంటాడు సేమ్ లోపల కూడా అంతే నేను సాక్షి మాత్రమే ఉన్నాను ఆ తలంపనేది మేలుకుంది బుద్ధితో ముడిపెట్టుకుంది బుద్ధి ధర్మాలు నేను అజ్ఞాని నేను జ్ఞాని మనసుతో ముడిపెట్టుకుంది రియాక్షన్స్ ఎమోషన్స్ నేను సుఖీ నేను దుఃఖీ ఆర్ ఐ ఆమ్ సక్సెస్ఫుల్ ఐ ఆమ్ ఫెయిల్యూడ్ ఇవన్నీ మనోధర్మాలు శరీరంతో ముడిపెట్టుకుంది నేను బ్రాహ్మణుణ్ణి నేను శూద్రుణ్ణి నేను మేధావిని నేను పామరుణ్ణి నేను ధనికుణ్ణి పేదవాణ్ణి ఇవన్నీ బయట పదార్థాలతో నేను ఒంటరివాణ్ణి ఎప్పుడు నా చుట్టూతో ఎవరు లేకపోతే నా చుట్టూ అందరున్నారనుకోండి నాకు మంది మార్పులో ఉంది జాగ్రత్త ఎవరు ఏంటిది నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ ఉన్నారని వీళ్ళెవరు లేరని నువ్వు అనుకుంటున్నావు కదా అసలు వాస్తవంగా అసలు నా స్వరూపమేంటి నా స్థితి నా నిజ విచారణ ఏంటి నా స్వరూప చింతన అక్కడ నిలబడితే ఇవన్నీ కూడా జస్ట్ ఒక చిన్న ఆట ఆటలాగుంటుంది ఒక నాటకం అంతే అందుకనే అన్నమయ్య కూడా నానాటి బ్రతుకు నాటకము అందుకనే ఇక్కడ ఉపనిషత్తుల నేతి నేతి నాహం ఏక సత్ తి అసత్ నేను ఆ సత్యమైనటువంటి చైతన్యమే కానీ ఈ కల్పనలు నేను కాను అయిపోయింది ఉపదేశం ఇదేది నేను కాను చూడండి దేహము నేను కాను ఇంద్రియాలు నేను కాను ప్రాణము నేను కాను మనోబుద్ధులు నేను కాను అజ్ఞానము జ్ఞానము ఇవి నాకు లేవు నేను కేవల స్వరూపమై ప్రకాశిస్తున్నాను ఒకసారి సీతమ్మ వారికి పెళ్ళైపోతుంది పెళ్ళైన తర్వాత తోటి చలికత్తెని పంపిస్తారు అయోధ్యకి చిన్న వయసు కదా అంతా అంతఃపురంలో కూర్చుని సీతమ్మ ఎదురుగుండా ఉద్యానవనంలో ఏంటంటే ఆడుకుంటుంటారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ ఆడుకుంటుంటారు అయితే ఈ చలికత్త ఏంటంటే రాముణ్ణి చూడలేదు అమ్మ మీ ఆయన ఎవరమ్మ అంటే క్షత్రియ జాతిలో మామూలుగా భార్య భర్త పేరు ఉచ్చరించకూడదు ఒక శిష్యుడు గురువు పేరు ఉచ్చరించకూడదు అంటారు ఎందుకనంటే ఆ పేరు ఉచ్చరిస్తే ఏమవుతుందంటే ఏదైనా దానికి అశుద్ధత వస్తుంది నోట్లో ఎంగిలి ఉంటుంది కదా అది తగులుతుంది పేరుకని అంత ఆలోచించి పెట్టాను భర్త పేరుని ఎంగిలి చేయకూడదు భర్త పేరు ఉచ్చరించకూడదు అంటే పేరుని ఉచ్చరించకూడదు అంత స్థాయిలో ఆలోచించేవో పెట్టారు అంత డిసిప్లిన్ అంతలా పెడితే కనీసం బయటైనా కొద్దిగా జాగ్రత్తగా ఉంటారని ఎందుకంటే ఎప్పుడైనా వాడిని ఏదైనా అనిందనుకోండి నా పేరు ఉచ్చరించడం నీకు చేత కాదు నన్ను పెడతావా అనొచ్చు వాడు దెబ్బ పడవచ్చు అందుకని అంతకంటే అయితే ఈ చెలికత్తి అడిగింది సీతమ్మ వారిని అమ్మ మీ ఆయన ఏరియానంటే వాళ్ళ ఆయన్ని వేలతోటి కూడా వేలెత్తి చూపించకూడదు ఈయన అని చెప్పడానికి అందరూ ఉన్నారు అక్కడ ఒకటే దగ్గర ఆడుకుంటున్నారు ఎవరంటే వాళ్ళ ఆయన ఇంకొకళ్ళని అనుకుంటుందేమో అది ఏమన్నా అప్పుడు ఏం చేస్తుందంటే సీతమ్మ అలా చూస్తుంటే ఈవిడ అర్ధం చేసుకుని చలికెత్త ముందు వేలు పెడుతుంది ఇలాగా శత్రుఘ్నుడి మీద వేలు పెడుతుంది అమ్మ ఈయనేనా అంటే కాదంటుంది ఇలాగ అర్థంగా ఊపితుంది మళ్ళీ లక్ష్మణుడి మీద పెడుతుంది ఈయనేనా అంటే కాదు అంటుంది మళ్ళీ భరతుడి మీద పెడుతుంది ఈయనేనా అంటే కాదు అంటుంది ఇక మళ్ళీ రాముడి మీద పెట్టక్కర్లేదు ఉండేది నలుగురే ముగ్గురు తీసేస్తే రాముణే అప్పుడు ఈవిడ ఈ ఏం చేసింది ఆవిడ కూడా అలాగని ఇక్కడ కూడా దేహము ప్రాణము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అజ్ఞానము జ్ఞానం పడిపోతే ఏది మిగిలి ఉంటే అదే స్వరూపం స్వరూపాన్ని చూపించక్కర్లేదు ఇక్కడ ఎవడు స్వరూపాన్ని చూపించడు స్వరూపాన్ని శాస్త్రము చూపించదు అర్థమైందండి కానివన్నీ తొలగించుకుంటూ పోతుంది శాస్త్రం గురువు కూడా మన అపోహల్ని తొలగించేస్తూ పోతాడు మిగిలింది ఏదైతే వాస్తవం ఉంటుందో అది సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మవేద్యమవుతుంది తానుకు తానుగా ప్రకాశిస్తుంది దాన్ని ఎవరూ చెప్పక్కర్లేదు కదా తనకు తానే ప్రకాశిస్తూ కాబట్టి ఇక్కడ ఆత్మవేద్యమైనటువంటి స్వరూపాన్ని ఆ స్వయంగా అనుభూతి పొందడం కోసం ఇంకా కొన్ని అపోహల్ని తొలగిస్తూ ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఈయన ఏం చేస్తారంటే పుడుకడ మహర్షుల వారు సశాస్త్రీయంగా ఒక ఉపనిషత్తులో ఒక మహావాక్యం ఉంది అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ మహావాక్యాలు ఉన్నాయి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం ఇచ్చారు ఆ వేదం ఆ మహావాక్యమే ప్రమానందానికి ఇంకా మిగతావన్నీ అల్పవాక్యాలకి ఆ మహావాక్యమే ప్రమాణం ఆ వేదానికి ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం అందులో ఒక్కొక్కటి కూడా సాధకుడు సాధన ద్వారా ఒక్కొక్క స్థితిని దాటుతూ పొందగలిగేటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్ అహం బ్రహ్మాస్మి చిట్ట స్థితి అనమాట అక్కడికి వచ్చేటప్పటికి అన్ని పడిపోతున్నాయి వాడి దగ్గర అన్ని ఏం పడిపోవండి ఏవి లేవు అంతే లేనివి ఉన్నావు అనుకుంటున్నాం అవన్నీ లేకుండా అయిపోతున్నాయంట అన్నీ పడిపోతున్నాయనంటే ఏంటి ఏం పడిపోతాయి ఏం పడిపోవు అర్థమైందే ఇవన్నీ పడిపోతున్నాయంటే అర్థం ఏంటంటే ఇవన్నీ పడిపోవట్లేదు ఇవన్నీ లేవు ఉన్నాయి అనుకుంటున్నాం వాటిని తొలగించుకుంటున్నాం ఎలాగో చచ్చిపోతే ఇవన్నీ వదిలేయాలి వదిలేయడం ఏంటి వాళ్ళే వదిలేస్తారు భార్య వదిలేస్తుంది భర్త వదిలేస్తాడు కొడుకులు అందరూ దూరం అయిపోతారు దూరంగా ఉండి చూస్తారు వాళ్ళు పట్టించుకోరు ఇంకా రెండు మూడు రోజులు అయిపోతే వాసం కాగానే అసలు ఇంట్లో కూడా ఉంచరు ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు శవం ఉండే కొద్దీ దూరం అయిపోతూ ఉంటుంది అందరికీ ఇంకా దూరం పెరిగిపోతూ ఉంటుంది ప్రాణం ఉంటేనే అందరి దగ్గరికి వస్తారు మా అమ్మండి మా నాన్నండి మా ఆయనండి అబ్బో ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఏమైపోయింది ఇప్పుడు దూరం అయిపోతాం అంతే మరి ఏది నిజం అంత దగ్గరకు వచ్చినటువంటి బంధం నిజమా ఇప్పుడు వదిలిపెట్టేసి నిర్దాక్షిణ్యంగా కాల్ చేస్తున్నామే బూడిచ్చేస్తున్నాం ఇది నిజమా రెండు నిజాలు కావు రెండు కల్పనలే అది కల్పన ఇది కల్పన తగిలించుకోవడం కల్పన వదిలించుకోవడం కల్పన కాబట్టి తగిలించుకున్నాం కాబట్టి వదిలించుకుంటున్నాము అని అంటున్నాం అంతే బస్సు కాబట్టి ఇక్కడ మహర్షి మేలుకున్నప్పుడే ఈ వాస్తవాన్ని గుర్తిస్తే రాగద్వేషాలు ఇన్ని మానసిక వైకల్యాలు ఉండవండి ఇంకంతటా తానే నిండిన విడీకృతమై ఆ పరిపూర్ణమైన చైతన్యంగా ప్రకాశిస్తుంటాడు అందుకని మహావాక్యాలన్నింటినీ కలుపుతూ ఒక్క వాక్యం చెప్తుంది ఉపనిషత్ ఏంటనంటే సత్యం జ్ఞానం బ్రహ్మా ఆ పరమాత్మ అంటున్నాం కదా బ్రహ్మ అంటున్నాం కదా ఎవరతను సత్యం జ్ఞానం అనంతం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 ज्ञान अन ब्रह्म आ स्वूपमे प्रकाशिस्ना